అంచేతనే గుహ కథ ఎలా ఉందో చూడండి దాన్ని నితరాగా తీసుకోకూడదు ఇలాగే తీసుకోవాలి వెరీ సింబాలిక్ గుహాహితం ఆహితం అనే గుహాహితం అంటే గుహ ఎందు ఆయన దాగి ఉన్నాడు యో వేద నిహితం గుహాయాం పరమేద్యోమ నిహితం అన్నా ఆహితం అన్నా ఒకటే ఆయన ఆ పరమాత్మ ఈ గుహ ఎందు హృదయ గుహ ఎందు ఉన్నాడు ఏ బ్రహ్మ అంటే సర్వజగత్ కారణం బ్రహ్మయే ఈ హృదయ గుహయందు దాగి ఉన్నారు అండ్ ఈజ్ పాసిబుల్ అంటే పాసిబుల్ రోజు రాజుగారు నగరంలో ఆయన మారువేషంతో సంచారం చేస్తూ పూటకోళమ్మ ఇంటికి వచ్చింది ఎందుకంటే ఇంట్లో అందరూ బాటసారులు ఇతర జనాలు అందరూ భోజన టైంలో అక్కడ కొంత విషయం తెలుస్తుంది కొంత రూమర్ మాంగరింగ్ అది చేయొచ్చు అసలు వాట్ ఇస్ గోయింగ్ గారిని ఒక ఐడియా చేస్తుంది అందుకోసం పూటకోళ్ళమ్మ ఇంటికి వచ్చాడు రాజు బాటసారి వేషం చేసుకుని వచ్చాడు అందరితో పాటుగా అర్ధ రూపాయి తీసుకుంటున్నాడు అర్ధ రూపాయి తీసుకుని భోజనం పెడుతుంది పూటకోళ్ళంలో ఈ బాటసారి కొత్త ముఖం కొంచెం యంగ్గా ఉన్నాడు ఎటవాళ్ళందరూ ఆవిడికి బాగా పని వచ్చిపోయి వాళ్ళు ఏమిటో కొత్తవాడు ఆవిడ ముందే అడిగింది ఏ అర్ధ రూపాయి ఉందా అదే భోజనం అప్పు పెడతారంట ఉందా అయితే ఉందా ఉంది ఉంది అని చెప్పి చూపించు ఎందుకంటే ఈ మధ్యకాలంలో నమ్మడానికి లేదు భోజనం అయిన తర్వాత ఆహారాలే ఉందనేటువంటి సందర్భాలు ఉంటాయి ఉందా అర్ధ రూపాయి చూపించిన ముందు అంటే ఈ పాపం కష్టపడి మహారాజు కదా వరహాలు ఉంటాయి తప్ప ఈ అర్ధ రూపాయలవే ఉంటాయి ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు అర్ధ రూపాయ కూర్చో అలా కూర్చో కూర్చోపోయాడు అక్కడ కూర్చోకో అక్కడ ఆ కూర్చుంటాడు ఆ పక్కన కూర్చోవు అని చెప్పొని సరైన ఆసనం కూడా లేకుండా ఆయన్ని కింద కూర్చోబెట్టి భోజనం పెట్టి చూడు నువ్వు ఇంకా మారు అడకొద్దు నేతికి మారు ఉండదు తెలిసిందా నువ్వు కొత్తవాడు కాబట్టి చెప్తున్నాను నీకే ఒక్కసారే వేస్తాను ఊరికే కావాల్సి వచ్చినప్పుడు అల్లా నీ వేయరు అలాగే లడ్డు ఒక ఒకటే లడ్డు దానికి కూడా మారు ఉండదు పెరుగు ఉండదు మా మా హోటల్లో మజ్జిగే ఉంటుంది నీకు ఇష్టమేనా ఇష్టమే కూర్చో భోజనం ఆ రాజు భోజనం చేస్తారు చేసి విడిపోతాడు సో ఆవి ఆయన రాజుని తెలియదు ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఎవరిలో చెప్తారు మహారాజు గారు నీ దగ్గర భోజనం చేశాను అంటే ఆవిడ గుండెలు బాదుకుంటుంది అయ్యయ్యో నాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఆయన్ని నేను అవమానం చేశాను ఎంతో మహారాజును తెలియక ఇష్టం నా అహంకారం అంతా ఆయన ఎందుకు చిత్రించాను ఆయన్ని కొంచెం నేను ఒక్కొక్కసారి ప్రేమగా భోజనం పెట్టుంటే ఈరోజు నేను రాజప్రసాదానికి వెళ్ళిపోయి మహారాజా నేను భోజనం పెట్టిన బోటకోవని వచ్చానని కబురు పెట్టి నాకు మంచి స్వాగతం లభించి ఉండేది అద్భుతమైన ఛాన్స్ని పోగొట్టుకున్నాను అని ఆవిడ వాపోతుంది మన పరిస్థితి అలా ఉన్నది గుహాహితం బ్రహ్మ ఎత్త ఆ పరమాత్మ ఈ గుహయందు దాగి ఉన్నాడు మనం తెలుసుకోవడం ఆయన దాగి ఉంటే మనం తెలుసుకోవడం సంభవమేనా అంటే సంభవమే బుద్ధు శక్తి అని ఎలా దాగి ఉన్నాడంటే అజ్ఞానమనే చీకట్లో దాగి ఉన్నాడు మన అజ్ఞానమే ఆయనకి దాగి ఉండడానికి చక్కటి అవకాశాన్ని వచ్చింది ఇప్పుడు మనం రాత్రి నిద్రపోయేప్పుడు దీపాలన్నీ ఆడుతూ నిద్రపోతాం చూరుడు ఆ చీకట్లో ప్రవేశించి ఆ మనం క్రియేట్ చేసిన చీకటినే వాడు తనకు అనుకూలంగా మోదుచుకుని మన దగ్గర ఉన్న సంపదను అపహరించుకోవటం తప్పదు ఆ చీకటి వాడు సృష్టించాడు మనమే సృష్టిస్తుంది అలాగే మన హృదయంలో అజ్ఞానం అనే చీకటిని మనం నిర్మాణం చేసి పెట్టుకున్నాము దానిని ఆసరాగా చేసుకుని ఆ పరమాత్మ హృదయంలో దాగి ఉన్నాడు ఓకే అయితే అజ్ఞానం అనే చీకటిని దీపం అలాగే జ్ఞానము అనే దీపాన్ని అజ్ఞానం పోతుంది అజ్ఞానం చీకటి ఎప్పుడైతే పోయిందో భగవంతుని దాగి ఉండడానికి కూడా ఆయనకి హక్కు ఉండదు ఆయన బయటపడిపోతాడు కాబట్టి శక్తి పరమాత్మను తెలుసుకున్న సంభవమే ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ కానీ మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది ఏదైతే వివేక జ్ఞానము అనే దీపాన్ని వెలిగించాలి ఏ వివేకము పంచకోశ వివేకము ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏడు ద్వారములు ఏడు కొండలుంటాయి సప్తభూమికలు ఎప్పుడైనా నేను యోగ మశిష్ఠంలో సప్తభూమికలు ఉన్నాయి నేను వాటిని సంగ్రహించే తోట రాసి పెట్ట అది తీసుకొచ్చి చెప్తా ఇప్పుడు ఏడు భూమితలు అదే ఏడు కొండలు ఏడు కొండలవాడ అంటే సినిమాలో ఏడు కొండలవాడా ఓ వెంకటేశడ కొండ మీద కొండ అలా సినిమా వాడ బయట చూపిస్తాడు ఇంకెలా చూపిస్తాడు మరి వేదాంతంలో కొండ అంటే మీరు కొంచెం ఓపిక పెట్టి ఎక్కి ఎక్కదగినది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేనప్పుడు పైకి ఎలా వచ్చారు మీరు మెట్లు ఎక్కువచ్చారు ఆ మెట్లు ఎక్కడంలో ఒక ఒక ఫ్లోర్ ఎక్కేపటికి కొంత ఆయాసం వస్తుంది మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఎక్కేపడికి మీ కొంచెం ఆయాసం అలాగే మీరు ఐదు ఫ్లోర్లు ఎక్కితే హమ్మాయ ఇక్కడికి చేరారు కానీ దేవుడి దగ్గరికి అక్కడికి ఏడు కొండల వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఏడు కొండలు ఎక్కాలి ఏడు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సప్తభూమి తగవద్గీత ఆరోధ్యాయంలో మధుసూదన సరస్వృతి చాలా విస్తారంగా దాన్ని వర్ణించినాడు ఆ సప్తభూమికలు ఏడు లెవెల్స్ని మీరు దాటుకుంటూ ఆ ఏడో లెవెల్ చేరుకునేప్పటికీ అక్కడ మీకు పరమాత్మ సాక్షాత్కరిస్తాడు పరమాత్మ అంటే ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు సో కాబట్టి అది ఏడు కొండల రహస్యం అది అదే ఏడు కొండలు అంతేకాని ఫిజికల్గా ఏడు కొండలు ఉన్నాయని కాదు నిజానికి అసలు నన్ను అడిగితే ఆ కొండలకి ఎవళ్ళైనా అప్పట్లో ఇప్పుడు అంతా ఫిక్సెజ్ చేసి పెట్టారు ఇప్పుడు దాన్ని మార్చడం కుదరదు అప్పట్లో ఎవళ్ళైనా పూనుకుని వాటికి ఈ ప్రాంత ఈ సప్త భూమికల పేర్లు పెట్టుకోవచ్చు దాంట్లో మొదటి భూమిక శుభేచ్చ శుభేచ్చ అలా మొదలవుతుంది శుభేచ్చ అంటే మనం ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలనే కోరిక వీడికే కలుగుతా అది ఫస్ట్ భూమిక కాబట్టి ఆ కొండకి ఎవరు పేరు పెట్టాలి శుభేచ్ఛ పరమతము లేకపోతే శుభేచ్ఛ శిఖరము అని పేరు పెట్టాలి కానీ వీళ్ళు ఏమైనా శిఖర పేర్లు పెట్టారు నారాయణాద్రి వెంకటాద్రి అని అన్ని అలాగంటి పేర్లు పెట్టేశారు పెట్టేసేపటికి అవన్నీ కూడా ఆ దేవుడికి పేర్లు పెట్టేసేపటికి అవి భూమికలు మనం ఎక్కేటువంటి వేరియస్ సాధనలో మెట్లు అనే సంగతి తెలియకుండా అయిపోయాయి ఆల్రెడీ ఏమో పేర్లు పెట్టుకున్నారు దట్ ఈజ్ నాట్ మై పాయింట్ కాబట్టి ఏడు మెట్లు ఎక్కితే మీకు దేవుడు దొరికేస్తాం ఈ మెట్లు బైకుండే మెట్లు కావు ఆంతరము వందల మెట్లు సో ఆ మెట్లులో పంచ కోశం వివేయకము ఒక కోసం తర్వాత ఒక కోశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి పంచకోశం వివేయకుని దాటుకుంటూ నేను ఇవాళ పాఠం వెళ్ళ చెప్తున్నానంటే ఇదికే లైట్లే చెప్తున్నాను ఇది కిట్లు చాలా లైట్లే చెప్తాను ఇప్పుడు ఒకసారి ఒక పది మంది కలిసి మహారాజు గారిని దర్శిద్దామని బయలుదేరారు బయలుదేరితే మహారాజు గారు అంతఃపురంలో ఉంటారు ఆ ఇన్నర్ శారీలో ఆయన ఉంటారు అంతఃపురం ఆ దారికి బయట ప్రాకారాలు బయట ఇంకో ప్రాకారాలు ఇంకో ప్రకారాలు అలా ఉంటాయి వీళ్ళు మొదటి ప్రాకారంలో ప్రవేశించారు టికెట్ కొను మొదటి ప్రాకారంలో ప్రవేశించారు ప్రవేశించేపటికి అక్కడన్నీ రెస్టారెంట్లు పిజ్జా హట్స్ మెక్డానల్డ్ కేప్స్ ఇటువంటి ఆటలు చాక్లెట్లు తర్వాత ఏమో ఐస్ క్రీములు అవన్నీ ఒకటి కాదు రెండు కాదు ఫుడ్ కోర్ట్స్ అలా ఈ పది మందిలో ఇద్దరు ముగ్గురు మహారాజు గారిని మనం ఎక్కడికి కూడా మనం దొరక దొరక్క దొరికింది రా ఛాన్సు అని వాళ్ళు అక్కడ డ్రాప్ అయిపోతారు ఓ కొద్ది మంది లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేప్పటికీ అక్కడ గుర్ర పంద్యాలు క్రికెట్ మ్యాచులు టెన్నిస్ మ్యాచులు తర్వాత పరుగు పంద్యాలు స్విమ్మింగ్ పూల్స్లో ఈక ఇవన్నీ నడుస్తున్నాయి దీంట్లో కొంచెం స్పోర్ట్స్ ఉత్సాహం గల వాళ్ళు మహారాజు గారి దగ్గరికి కంగారులేదు ఈ దొరక దొరక దొరికింది ఛాన్స్ అని కొంతమంది అక్కడ ఆగిపోతారు ఇంకో కొంతమంది లోపలికి వెళ్తారు వెళ్ళేప్పటికీ అక్కడ సినిమా హాల్సు కవి సమ్మేళనాలు అవధానాలు అకా అవధానాలు కవి సమ్మేళన కవి సమ్మేళనాలు అన్నీ వస్తాయి సినిమా హాల్సు తర్వాత వినోద కార్యక్రమాలు డ్యాన్స్ ప్రోగ్రాములు సంగీతం ప్రోగ్రాములు ఇవన్నీ నడుస్తూ వినోద కార్యక్రమాలు అత్యద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాలు నడుస్తూ అబ్బోయి మహారాజు గారిని చూడడానికి కంగారు లేదు లేని ఇంకో కొంతమంది అక్కడే ఆగిపోతారు మిగిలిన వాళ్ళు అంటే బాగా మంచి విద్య విజ్ఞానము అవి వాళ్ళు దీన్ని కూడా దాటుకుని ఇంకో ప్రాకారం దాటుకుని లోపలికి వెళ్తారు అక్కడ కవి సమ్మేళనములు అవధానములు అవధానము అంటే అది చాలా సూక్ష్మంగా ఉంటుంది బుద్ధికి పదును పెట్టాలి సో వర్ణించమన్నాడు అక్కడ నిషేధం చేస్తాడు వర్ణించు సో ఒక ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుని యొక్క భక్తిని వర్ణించు అని ఒక టాపిక్ ఇచ్చాడు ఈయన వర్ణించగా మొదలుపెట్టాడు మొదలుపెట్టి పు అన్నాడు అనేప్పటికీ న్యా నిషేధము న్యా వాడద్దు ప్రజలు పూర్తి అంటే ఆయన అన్నాడు అన్నాడు పున్నే అన్నాడు పుణ్యం అనగానే వెంటనే మూ విశేషము ఉన్నాడు వీడు అంటే పుణ్యము అన్నది అన్నానికి వీలు లేదంటే పుణ్యము మారేడు తెలివి ఎలా ఉండదు చూడండి తెలియదు కాదు మూ అందానికి వీల్లేదు అంటే ఆయన మళ్ళీ పూ పెట్టాడు పుణ్య పూ సంపద అంటూ అలా గుర్తు చేశాడు ఎలా ఉండేది ఎంత ఎప్పుడో నేను ఎక్కడో చదివి మీకు చెప్తున్నా ఎంత చలాకీగా ఉండాలి బుద్ధి అవధానాలు అంటే ఇలా ఉంటాయి మూడు రోజుల కోసం వేసిన ప్రశ్న ఇప్పుడు గుర్తు చేసుకుని సమాధానం చెప్పాలి పిలుపులో ఎవడో పువ్వు ఒకటి విసరేస్తాడు వీటి మీద పువ్వులు వెనకాల నడిమీద పడి ఇట్లా పువ్వు ఒకటి విసురుతాడు వాడు మళ్ళీ రెండు రోజుల రావుతాడు ఉంటాడు ఎన్ని పువ్వులు విసిరేయో చెప్పవు అంటే నువ్వు పదకొండు పువ్వులు విసిరేవురా అని చెప్పాలి ఈ రకంగా అవధానాలు బుద్ధి బుద్ధికి పదును పెట్టేటువంటి కార్యక్రమం ఆ పద్యాల్లో సారమేముండదు రసం ఉండదు ఏముండదు ఈ అక్షరం పెట్టకూడదు ఆ అక్షరం పెట్టకూడదు ఈ గోలే ఉంటుంది ఆ రకమైన చిత్రమే ఉంటుంది అంటే వెరైటీ ఉంటుంది రంగురంగులుగా ఉంటుంది తప్ప దాంట్లో కవిత్వం ఏమి ఉండదు ఎందుకంటే ఇలాగంటే ఇలా కత్తి పనిచేస్తామన్నట్టుగా ఉంటుంది బట్ ఎనీవే సో అక్కడ అక్కడ కొంతమంది ఆగిపోయారు ఇది బాగుంది మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు అని అక్కడ కొంతమంది అయిపోయారు కొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్తే అక్కడ ఏదో భోగాలు భోగాలే భోగాలు స్వర్గం స్వర్గభోగాలన్నీ ఉన్నాయి అక్కడ ఇంక ఇంకో కొంతమంది ఆగిపోయారు ఎవరో ఒకళ్ళో ఇద్దరూ ఆ ప్రాకారాన్ని కూడా దాటుకుని ఆ మహారాజు గారిని దర్శనం చేసుకున్నారు కథ అర్థమైందే ఇది పంచకోశదేవి మీవేళ కథలు చెప్పే స్పందించేయాలని నేను అనుకున్నాను అందుకోసం ఆ కథ చెప్పారు ఇప్పుడు శ్లోకం చూద్దాం కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు నో ఎప్పుడు ఈ జన్మలోనే మనము ఆ పరమాత్మని హృదయంలో సాక్షాత్కరించుకున్నట సంభవము బోధము శక్తి తత అందువలన కోశపంచకం కోశముల ఐదు ప్రవిభిచ్యతే జాగ్రత్తగా వివేకము చేయబడుతున్నది ఇప్పుడు ఇక్కడ కూశము అంటే ఏటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీళ్ళు బయలుదేరారు కదా మహారాజుని చూద్దామని ఒక గుంపు బయలుదేరారు కదా ఫస్ట్ లెవెల్లో ఈ మెక్డానల్డ్ మొదలైన హోటల్స్ పిజ్జా హట్స్ వీటిని చూసి అయిపోయారు చూసారా వాళ్ళు ఏమిటి పొరపాటు చేశారు మన లక్ష్యము మహారాజు తప్ప ఈ తిండికి తిండి కాదు అనే విషయాన్ని తెలుసుకోలేక అక్కడ అతుక్కుపోయారు అంటే ఏమైంది ఇది లక్ష్యము కాదు ఈ తిండి ఈ వ్యామోహము మన జీవిత లక్ష్యము కాదు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోయారు అదే అజ్ఞానం ఆ అజ్ఞానం ఏం చేసింది వాళ్ళని ఆ కోశంలో అంటే ఆ ప్రాకారంలో వాళ్ళని బందీ అయిన చేసుకోవాలి ఎక్కడ అజ్ఞానం ఉంటే అక్కడ మీరు ఉంటారు ఇప్పుడు కొంతమంది కర్మలను చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ కర్మలలోనే ఇరుక్కుపోతారు ఎందుకని వాడికి కర్మతత్వము తెలియలేదు అని అంటారు అందుకోసం కర్మలలో ఇరుక్కుపోయినారు అజ్ఞానం ఉండాలి అజ్ఞానం ఉంటే కానీ ఇరుక్కుపోవడం గతిని స్టక్ అని స్టక్ అయిపోవడం ఈ స్టక్ అయిపోవడం అన్నది మీకు అధ్యాత్మరంగంలో చాలా ఎక్కువ అధ్యా ఆధ్యాత్మ విద్యలో చాలా ఎక్కువ ఇప్పుడు మీరు బీఎస్సీ పాస్ అయిన వాళ్ళు అందరూ ఎంఎస్సీ చదవకపోయినా లక్షల మంది బీఎస్సీ పాస్ అయితే వేల మంది అయినా వెళ్తారు వేల మంది పాస్ అయితే వంద మంది అయినా వెళ్తారు కానీ వంద మంది పాస్ అయితే పది మంది అయినా పోస్ట్ డాక్టర్ రీసెర్చ్కి వెళ్తారు అలా ఎంతో కొంతమంది వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ అందరికీ అందరూ స్ట్రక్ అయి కూర్చుంటారు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఆ కర్మ లెవెల్లో స్టక్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెద్ద దేవాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ పదివేల మంది భక్తులు ఉన్నారనుకోండి ఈ పదివేల మంది భక్తులు కూడా ఏదో కళ్యాణోత్సవమో లేకపోతే ఉయ్యాల పూల పూలపానుపు సేవయో లేకపోతే పవలింపు సేవలో ఏదో సేవలో స్ట్రక్ అయిపోయి ఉంటారు పదివేల మంది కూడా స్ట్రక్ అయిపోయి ఉంటారు దీంట్లో ఇంకా అసలు ముందుకు వెళ్ళామనే ఆలోచన ఉన్నప్పుడు మీకు కనపడినా కనబడు అలాగే ఉంటుంది కర్మ కర్మ లెవెల్లో స్ట్రక్ అయిపోతారు ఇక ఉపాసనా లెవెల్లో స్ట్రక్ అయిపోతారు ఎవరు వీళ్ళు సంసారం నుంచి ఎంతో కొంత ముందుకు వచ్చిన వాళ్ళ మాట చెప్పారు ఇంకా సంసార లెవెల్లో స్ట్రక్ అయి వాళ్ళు లెక్కనే లేదు అసలు ఎంత ఘోరంగా స్టక్ అయిపోతారంటే సంసార లెవెల్లో కొంతమంది డబ్బు దేవుల్లో స్ట్రక్ అయిపోతారు కొంతమంది భోగాలలో స్ట్రక్ అయిపోతారు వాళ్ళలో కొంతమంది మనం దేవుడు దేవుడు ఇటుకేసి వచ్చిన వాళ్ళు కర్మలో స్ట్రక్ అయి ఆ కర్మ చక్రంలో ఇరుక్కుపోతారు ఎవరు గురువును కొట్టుకుంటారు ఆ గురువు వేళ్ళని ఒక కర్మ చక్రంలో పెడతాడు చెరుగ్గడని చక్రంలో పెట్టినట్టుగా ఒక కర్మ చక్రంలో పెడతాను శిష్యుడు ఇంకా వాడు దాంట్లో పడు కొకుంటూ ఉంటాడు అంటే వాడి పని ఏంటంటే ఆ కర్మనే ఏర్పాట్లు చేస్తూ ఉంటాం గురువుగారు చెప్తారు ఇప్పుడు మనం రేపు ఇరవై రెండవ నుంచి ఇరవై తొమ్మిదో దాకా సహస్ర ఘటాభిషేకం కర్మ చేస్తాం కాబట్టి నువ్వు దాని తీసుకో అని చెప్తాడు శిష్యుడికి ఇంకా శిష్యుడు కాగితాలు లిస్టులు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు వాడికి ప్రసాదాలు సూచన వాడికి వన్ వీక్ ఇక సహస్ర ఘటాభిషేకా ఉంటే మూడు నెలలు లేపడి మూడు నెలలు శిష్యులు అది మూడు నెలల తర్వాత వాళ్ళు చూసుకుంటే ఈ మూడు నెలలు నేను ఏం చేసినట్టు వాళ్ళు చూసుకుంటే వాడు చూసుకోడు వాడు అలా పోతూ ఉంటారు ఆ ఈ లోపల సహస్ర ఘటాభిషేకం అయితే ఈ స్వామీజీ కొద్ది రోజులు విశ్వాలు చూసుకుని మళ్ళీ ఈ వేక్ష ఈసారి అల్లిత ఘటాభిషేకం ఉంటాడు పదివేల ఘటాలతో అభిషేకం చేస్తానంటే మళ్ళీ ఈ శిష్యుని చూస్తాడు ఈ ఒక శిష్యుడు చాలు ఇప్పుడు ఇలాంటి శిష్యులు ఇంకో అర్థం మందిని వేసుకొచ్చి వీళ్ళు అందరి గారు పెడతాడు నువ్వు ఇది చూసుకోరా నువ్వు పల్లీలు చూసుకో నువ్వేమో ఆ ఘటాలు చూసుకో నువ్వేమో వచ్చేటువంటి జనాల దగ్గర వసూళ్లను చూసుకో అకౌంట్స్ చూసుకో నువ్వేమో భోజన సేవ చూసుకో అన్ని శిష్యులు వీళ్ళు వీళ్ళు శిష్యులు వీళ్ళు చేసి పనిది కానీ ఏదో పదిహేను రోజులు ఆయన కష్టపడుతుంటే సహాయం చేశారు అని అలాగే జీవితం అంతాదే వీడి అంటే కర్మ చక్రం అని ఉంటుంది ఆ చక్రంలో పెడతాది శిష్యం వాడు ఆ చక్రంలో కూడా లాగా చక్కర్లు కొడుతూనే చక్రం అంటేనే చక్కర్ కదా అలా చక్రలు కొడుతూనే ఉంటారు పీపుల్ గెట్ స్టక్ వెరీ బ్యాడ్లీ ఎక్కడైతే మీరు స్ట్రక్ అయ్యారో అక్కడ అజ్ఞానం ఉన్నది అని వస్తాం అది కోశం కర్మలో స్ట్రక్ అయితే కర్మ కోశం అయిపోతుంది కానీ ఇక్కడ మీరు దేహం లెవెల్లో స్ట్రక్ అయితే దేహము పోషము మనస్సు లెవెల్లో స్ట్రక్ అయితే మనస్సు కోసము కాబట్టి ఈ విధంగా మనం స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం కలిగిన ఐదు లెవెల్స్ ని మనకి పాయింట్ అవుట్ చేసి చూడైనా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు పాయింట్ అవుట్ చేస్తే ఈ అజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే అది ఉన్నప్పుడు మహాభయంకరంగా ఉంటుంది ఇది దారే లేదన్నట్టు అనిపిస్తుంది చీకటి కానీ దీపం వెలిగించేప్పటికీ పటాపరిచల్ అయిపోతుంది అసలు ఉందా దీపం వెలిగించక ముందు చీకటి ఎలా ఉంటుంది కాకు కొండ కింద ఉంటుంది చీకటి కానీ అంతటి చీకటి కూడా వీళ్ళు సెల్ ఫోన్ వాళ్ళు ఇలా నొప్పే కొడుకు ఆ సెల్ ఫోన్లో ఉన్న దీపం ఎంత దీపం ఉంది పెద్ద లెక్కలో దీపం కాదు కానీ చాలు ఆ దీపం ఇంజెస్ట్ ఆ చీకట్లోని అది దుర్మాడేస్తుంది కత్తులతో కూసేసే అవతల బాధేస్తుంది అన్నట్టు అయిపోతుంది అది చైతన్ కాబట్టి అజ్ఞానానికి ఉండే వైచిత్రం ఏమిటంటే అది చాలా విదూరం చాలా మిరకుల వెన్ ఇట్ ఈస్ డే ఇట్ ఈస్ ఆల్ పవర్ఫుల్ బట్ వెన్ యూ లైట్లీ ల్యాండ్ ఇట్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్ అన్నట్టు ఇప్పుడు అది పాము కాదు అని తెలిసిన తర్వాత మనకే అనిపిస్తుంది సిగ్గేస్తుంది అదే అహ పాము ఊరికే అరగంట సేపు అల్లరి చేశారు తప్ప అక్కడ పాము లేదు ఏమీ లేదురా అనిపిస్తుంది అజ్ఞానం యొక్క లక్షణం అంచేతనే దాన్ని కోశము అన్నారు అంటే బిగించి పారేస్తుందంటే దాంట్లో కవర్ చేసి పారేస్తుంది కోశము అంటే కత్తిని పెట్టుకునేటువంటి ఒర ఆ వొర ఏం చేస్తుందంటే కత్తిని కనపడకుండా దాచేస్తుంది అంచేతన కోశం పేరు వచ్చింది ఇక్కడ పరమాత్మ కనబడకుండా ఐదు కోశాలు ఉన్నాయి దీనికి ఒక మోడల్ చెప్పారు ఓ మోడల్ ఒక మోడల్ ఎలా చెప్పారంటే అద్భుతంగా ప్రకాశించే దీపం ఒక ఆ దీపం మీద ఒక బుద్ధి కవర్ వేస్తాయి దాని మీద ఇంకో కవర్ వేస్తారు ఇంకో కవర్ వేస్తారు ఇంకో కవర్ వేస్తారు ఇంకో కవర్ వేస్తారు ఐదు కవర్లు వేస్తారు ఈ ఐదో కవర్ దగ్గర వచ్చేప్పటికీ అసలు లోపల దీపం ప్రకాశిస్తోందని కూడా నేను తెలియదు అయ్యో కవర్ దేహమే నేను అనుకున్న వాడికి లోపల పరమాత్మ ఉన్నాడనేటువంటి ఆలోచన కూడా వాడికి కలగలేదు వాడి దృష్టిలో పరమాత్మ ఎక్కడున్నాడో తెలిసినా వైకుంఠంలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు లేకపోతే వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడు శబరిమలలో ఉన్నాడు ఎవరైతే కైలాసంలో ఉన్నాడు కాశిలో ఉన్నాడు అంతే లెక్క నువ్వు అలా ఉంటాడు దేహాభిమానంతో మనిషి అలా ఉంటాడు ఆ ఐదో పోషన్లో అసలు లోపల దీపం వెలుగుతోందని కూడా జరిగింది కానీ ఒక్క పిసర్ కాశస్గా మీరు పరిశీలిస్తే లోపల ఏదో వెలుగుతున్నట్టుంది అని హింటూ వస్తుంది కాషస్గా పరిశీలి అదే కాదు నా లోపల అని తెలుస్తుంది కొంచెం లోపలికి వెళితే ఆ ప్రకాశం ఇంకొంచెం బాగా ఉంటుంది ఆ రకంగా మీరు ఆ ప్రకాశాన్ని పట్టుకుంటూ పోతే లోపల మీకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ మీరేం చేయాల్సి ఉంటుందంటే బయటికి చూస్తూ ఈ బహిర్ముఖ దృష్టిని బ్రేక్ చేయాల్సి బయటికి చూస్తాం బయటికి చూడడం ఇలా కవిత చూస్తున్నాడన్న కాదు మనం బయటికి చూస్తూ ఉంటాం ఎలా చూస్తాం ఇంకా మనకి సుఖం కావాలి ఎక్కడుంటుంది బయట ఉంటుంది ఎక్కడుంటుంది బయట ఏ రూపంగా ఉంటుంది ధనం రూపంగా ఉంటుంది సుఖం ఈ సుఖం అనేది ఎన్నెన్ని వేషాలు వేసుకుంటుందో అది ఒకసారి ధనం అనే ఇంకోసారి భోగ సాధనములనే వేషం ఇంకోసారి పుత్రుడు వేషంలో వస్తుంది పుత్రుడు అనే వేషం వస్తుంది ఇంకోసారి ఇంకో అలాంటి వేషం ఏదో భార్య భక్తం అలాంటి వేషం వేసుకొస్తుంది ఎన్ని వేషాలు వేసుకొస్తున్నా మనం ఆ వేషాలు చూసి అహో ఇది సుఖము ఇది సుఖము ఇది సుఖము అని బాహ్య జగత్తులో వెతుకుతూ ఉంటాం కానీ రహస్యం ఏంటంటే ఆ సుఖం అంతా మీ లోపల ఉంటుంది అందుకే బాహ్య జగత్తులో మీకు సుఖం దొరకదు బాహ్య జగత్తులో సుఖం ఉందనుకున్న ప్రతిసారి వీడు భటుడ పాటు చెందుతూ ఉంటాడు డబ్బులు సుఖం ఉంటుందనుకుంటాడు డబ్బులో సుఖంగా క్రికెట్ టీములో సుఖంగా డబ్బులో సుఖం ఉంటే క్రికెట్ టీముంది కొనుక్కోవడం డబ్బులో సుఖం లేదు కనుకనే ఆ డబ్బుని గద్దు తల్లి ఐదు వందల వాళ్ళ మొహాన్ని పరసి ఒక క్రికెట్ టీం కొనుక్కోవడం క్రికెట్ టీం కొనుక్కుంటే మన టీము నెగ్గితే దాంట్లో సుఖం ఉంటుంది కాబట్టి డబ్బులో సుఖం ఉన్నదన్నది బోగస్సుని పూర్తి నిరూపణ కదా అలా ఉంటుంది కాబట్టి బహిర్ముఖంగా ఉన్నంత వరకు వాడికి ఆత్మస్వరూపంలో ఉండే సుఖం అనుభవానికి రాదు ఇంకొకటి అంటున్నాడు ఏదో ఈ జగత్తులో సుఖం లేదురా స్వర్గంలో ఉన్న సుఖం ఉంటుంది మరి స్వర్గానికి ఎలా వెళ్ళాలంటే జ్యోతిష్వరం చేస్తే వెళ్ళచ్చు అంట స్వర్గంలో సుఖం ఉంది ఆ స్వర్గంలో ఎలా ఉంటుందో సుఖం అంటే నువ్వేమనుకుంటున్నావు అక్కడ నందనవనము అనే పార్క్ ఉంటుందంట ఇందిరా పార్కు నందనవనము అనే పార్క్ ఉంటుంది ఇందిరా పార్క్ వెళ్తే ఎలా వెళ్తారు అన్ని పనులు ఆ బాధ్యతలను నచ్చే వదిలించుకుని పైలా పచ్చిస్ అంట ఆ రకంగా ఇజిరా పార్టీకి వెళ్తారు అలాగే మనం నందనవనానికి వెళ్లే ఉంటే ఇంక రెస్పాన్సిబిలిటీలు ఆఫీస్ పనులు ఈ పనులు ఆ ఇంట్లో పనులు ఇవి ఏవి ఉండవు అంతా విశ్రాంతిగా ఉండొచ్చు నందనవనం అంతేనా కాదు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా నడుస్తూ నాన్ స్టాప్ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్లో నడుస్తూ మరి నాన్ స్టాప్ డాన్స్ ప్రోగ్రాంలు నడుచుకుంటే అలసట రాద అంటే రాదు నిద్ర మాట నిద్ర అక్కర్లేదు అక్కడ అబ్బో ఇది చాలా గొప్పగా ఉంది అని ఇలా చెప్పేపటికీ అక్కడ సుఖం ఉందనుకుంటారు వైదికుడు సుఖం అక్కడ ఉందండి ఈ జగత్తులో సుఖమే ఉంది ఇక్కడ ఉన్నదంతా దుఃఖమే కాబట్టి ఆ ముందు కూర్చొని ఆ పొగంతా కలవలేకపోతూ ఉంటుంది ఎలాగూ దుఃఖమేదా మన సుఖం అంతా అప్పుడు గెలవదు వాడు అక్కడ అగ్నిపోతంతో హోమాలి చేసుకుంటూ బతికేస్తాడు సుఖం మటుకు అక్కడ ఉంటుంది భాగవతంలో ఏమన్నా ప్రశ్న అండి వీడి కళ్ళ నిండా పొగ వీడి వీడి బుద్ధి నిండా కూడా పొగయే గెలవే అంటే అజ్ఞానం అని వర్గించారు కాబట్టి సుఖం అక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు బాహ్యము ఏదో ఉంది బయట ఏదో ఉంది అని అనుకున్నంత కాలము మీరు మోసపోవడము తప్పదు దేవుడు బయట ఉన్నాడు సుఖం బయట ఉన్నది తత్వం బయట ఉన్నది సత్యము అని మీరు అనుకున్నప్పుడు వీ విల్ సర్టన్లీ మిస్ ఆల్ ఆఫ్ దాట్ కాబట్టి మీరేం చేయాలి లోపలికి ప్రవేశించాలి కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకుని లోపలికి ప్రవేశించాలి కళ్ళు మూసుకునే మళ్ళీ ఊళ్ళో లోకంలో ఉండే విషయాలను ఆలోచిస్తున్నారనుకోండి మీరు లోపలికి ప్రవేశించలేదు అది లోపలికి ప్రవేశించినట్టేలా అవుతుంది తలుపులు వేసేసుకుని ఒక ఎన్ని సెల్ ఫోన్లతో ఎవరితో మాట్లాడుతున్నారను కొన్ని మీరు సంసారంలో ఉన్నట్టే సెల్ ఫోన్ అంటే అది అంబెలికల్ కార్డ్ అంటారు వీటి సంసారంతో వీడికి ఉన్న అంబెలికల్ సెల్ ఫోన్ అంటే ఆ సంసారాన్ని వీడి విడిచిపెట్టలేడు తల్లి శిశువు ఆ అంబెరికల్ కార్డుని విడిచిపెడితే ఏమవుతుందా శిష్యూ ఇటు వీడు అలాగే ఈ సెల్ ఫోన్ విడిచిపెట్టాడు అనుకోండి ఈ విల్ బికమ్ ఐ నాన్ ఏమిటి నాన్ ఎగ్జిస్టెంట్ అయిపోతుంది ఏ ఏది కార్డు కూడా అయిపోతాయి ఎందుకని అది సంసారంతో వీడుకున్న అంబెరికల్ కార్డు అది కాబట్టి తలుపులు లోపల సెల్ ఫోన్ పెట్టి అది బహిర్ముఖత్వమే అవుతుంది అంతర్ముఖం అవ్వదు అంతర్ముఖం ఎలా అవుతుంది సెల్ ఫోన్ బంద్ పెట్టి పక్కన పారేయండి కాదండి వాళ్ళు మాట్లాడ ఏమీ మాట్లాడక్కర్లేదు ఇప్పటి వరకు మాట్లాడింది ఎక్కువ ఏమీ మాట్లాడక్కర్లేదు మరి మనం మాట్లాడ మనం కూడా వి డిసైడెడ్ టు టాక్ ఎనిమో సో త్రో ది సెల్ ఫోన్ అదే ల్యాండ్ లైన్ కూడా పక్కన పెట్టేయండి ఇంక సెల్ ఫోన్ అనేది లేదు ఘటన చీహకుడు ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి క్లాసులు వింటున్నారంటే సెల్ ఫోన్ బంధు పెట్టి వింటున్నాను వేరే నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా సభకు వెళ్ళినప్పుడు ఆ సభలో పక్కన కూర్చున్న ఆయన ఆయన ఏదో ఉపన్యాసం చెప్తుంటే వెళ్ళామంటే ఈయన సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు లేదు సభ వేదిక మీదండి అండి డయాస్ అప్పుడు నేను ఆయనతో అందామనుకున్నాను ఏమంటే ఈ సంసారాన్ని వేదిక మీద కూడా పట్టుకొచ్చారే అని అందామనుకునే పోనీ ఆయన పెద్ద ఆయన ఆయన్ని ఎందుకు అన్నామని అనలేదు నోటు దాకా వచ్చింది అనమాట ఆయన ఉపన్యాసం ఈయన ఉపన్యాసం ఈయన ఉపన్యాసం చెప్తుంటే సెల్ ఫోన్ మోగితే ఆయన ఏం చేసాడో తెలుసా ఆ ఉపన్యాసం ఆపి సెల్ ఫోన్ తీసి ఇలా చూసి ఏంటి ఏటి నేను ఉపన్యాసం చెప్తున్నాను తర్వాత మాట్లాడుతున్నానని అనొచ్చ అది కూడా అనలేదు అది ఏమిటి విషయం అవునాది ఏమైంది అని ఆయన అడిగి తెలుసుకుని అప్పుడు మళ్ళీ ఇలా చూసి బంధుకుటి జైలు పెట్టి ఉపన్యాసం మొదలంచడాడున్నాను తెలియజేస్త అంటే జనులు ఎంత బహిర్ముఖుల్లో మీరు గమనించారు లేదా మీరు ఇక్కడ ఇంతసేపు కూర్చుని క్లాసు విన్నారంటే మీరు ఆల్రెడీ అంతర్ముఖులై ఉన్నారు కాబట్టి లుక్ వెకండి బాడీని సాక్షిగా అబ్జర్వ్ చేయండి శ్వాసను సాక్షిగా అబ్జర్వ్ చేయండి అంతవరకు తేలిక మనస్సును సాక్షిగా అబ్జర్వ్ చేయటం అభ్యాసం చేయండి కొంచెం కష్టం ఇమోషన్స్ని సాక్షిగా అభ్యా అబ్జర్వ్ ఆ తర్వాత ఆ బుద్ధిని ఆ బుద్ధి ఎందువంటి వాటిని కూడా సాక్షిగా అబ్జర్వ్ చేయటం తర్వాత భోక్తృత్వం ఉంటుంది లోపల ఎంజాయర్షిప్ ఈగో దాన్ని కూడా సాక్షిగా అబ్జర్వ్ చేయటం యు డూ దాట్ యూ డూయింగ్ సో యు గో విత్ పంచపోషణం అని దాటుకుని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు దెర్ ఈజ్ ఎన్ ఇష్యూ దే ఏమిటి ఇష్యూ ఏమిటి మనం ఎంతో బహిర్ముఖులుగా ఉండిపోయాం అంతర్ముఖంగా వెళ్ళడానికి మనకి మనస్సు పట్టానం ఒప్పుకోదు దాన్ని మొత్తం దాన్ని మనం అలా పాడు చేసి పెట్టాం కాబట్టి పాడు చేసి పెట్టాం ఇప్పుడు పిల్లవాడు చెప్పిన మాట వింటలేదనుకోండి సుతరాము చెప్పిన మాట వింటలేదనుకోండి దాన్ని అలా ఆ అలా తయారు చేసింది మనమే అలా తయారు చేసి అందు ఆ పిల్లవాడిని ఊరికే కేకలు వేసి తిట్టేసి కొట్టేస్తే పని అవ్వదు అన్నీ జాగ్రత్తగా మన ఉంటుంది ఇట్స్ ఎ స్లో ప్రాసెస్ అలాగే మన ఇంద్రియములు మన మనస్సుని మనం బాగా చెడగొట్టి పెట్టినాం కాబట్టి సెస్ లో ప్రాసెస్ వీ హ్యావ్ టు రివర్స్ ది ఫ్లో అండ్ మూవ్ విత్ ఎండ్ అప్పుడు ఏమవుతుంది మీరు అడగచ్చు అండి బయట చాలా ఉంది కదా లోపలే ఉన్నది మరి అదే సీక్రెట్ దట్ ఈస్ ది సీక్రెట్ బయట చాలా ఉందని నువ్వు అనుకుంటున్నావు బయట ఏమీ లేదు ఉన్నదంతా లోపలే ఉంది కాదండి బయట బయట అనేది కూడా లోపలే ఉన్నది జో బాహన్ దిక్తాయ్ ఓతో సచ్ మే అందరి హాయ్ బయట ఉన్నదంతా లోపలే ఉన్నది లోపల ఉన్నవే బయట ఉన్నట్టు కనపడతాయి పాము బయట ఉందా లోపలుందా లోపలుందా కాబట్టి బయట త్రాడు కూడా లోపలే ఉన్నది కానీ ఆ జ్ఞానాభ్యాసంటారు జ్ఞానాభ్యాస అర్థాభ్యాస అర్థాభ్యాస అంటే ఏమిటి త్రాడును చూసి పామ్ అని భ్రమపడ్డాడు అంటే ఇదంతా బయట ఉన్నట్టు అనిపిస్తుంది అంతా బయట ఉన్నట్టు ఈ కార్తీకులు అసలైన అభ్యాస అర్థంలో ఉండదు జ్ఞానంలో ఉంటుంది వీడికి ఇది ఇది అక్కడ ఏదో ఉందనే జ్ఞానం కలిగింది చూశాడు ఏదో కొడుగ్గా ఉందనే జ్ఞానం కలిగింది పాము జ్ఞానాన్ని ఆ జ్ఞానం మీద ఆరోపించాడు ఇది జ్ఞానాభ్యాస కాబట్టి ఇప్పుడు రాజుని చూసి పామునే భ్రమపడ్డాం ఎక్కడ లోపల భ్రమ పడుతున్నాడా బయటకు భ్రమపడుతున్నాడా లోపలే భ్రమపడుతూ ఉంటాడు కాబట్టి బయట ఉన్నదంతా లోపలే ఉంది కాబట్టి బయట బయట అనేది ఏమీ లేదు అంతా లోపలే ఉన్నది కనుక యూ మూవ్ విత్ ఇన్ అండ్ మూవ్ విత్ ఇన్ విల్ ఫైండ్ దట్ యు ఆర్ ది ఇన్ఫినిట్లీ దట్ ఇన్క్లూడ్స్ బోధి అవుతా అండ్ యు ఆర్ ది ఇన్ఫినిట్లీ కాబట్టి ఇట్ ఈస్ ఎ మూవ్మెంట్ టువర్డ్స్ ది ఇన్ఫినిట్లీ లోపలికి వెళ్లడము అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మూవ్మెంట్ టువర్డ్స్ ది స్మాలర్ ఇట్స్ ఎ మూమెంట్ టువర్డ్స్ ది ఇన్ఫినిట్ కాబట్టి ఈ విధంగా పంచకోశ వివేకము చాలా ముఖ్యమైనది మళ్ళీ అన్నాము ఎత్ ఏ బ్రహ్మ పరమాత్మ గలదో తత్ అది గుహాహితం హృదయమనే గుహయందు నిలిచి ఉన్నది పంచకోశ వివేకత పంచకోశముల యొక్క వివేకము వలన బోద్ధు తెలియటకు శ్యం సంభవము త్రివలన కోశపంచకం ఐదు కోశములు ప్రవిచ్యతే చక్కటి వివేకముతో తెలియబడుతున్నది గుహాహితం బ్రహ్మ ఎత్తపంచోవి శక్యత వివిచ్యేహాభ్యంతరణ ప్రాణాభ్యంతరం మన తపస్కర్తో భోక్త గుసేయం పరంపరా మళ్ళీ క్లాస్లో చెప్తాను ఈ క్లాసుకి వద్దామా రాదా రావద్దా అని సందేహించి సరే సడన్ గా క్యాన్సిల్ చేయటం పద్ధతి కాదని వచ్చాను పది నిమిషాలకు ముందు ముగిస్తాను రేపు శుక్రవారం క్లాసులో వేలు కురిస్ట్ రేపు సాయంకాలం శంకర జయంతికి రండి జయంతి చాలా పవిత్రమైనటువంటి ఉత్సవం మనం వీఆర్ వాట్ వీఆర్ బికాస్ ఆఫ్ శంకర అండ్ వీఆర్ హీర్ అండ్ నవ్ బికాస్ ఆఫ్ శంకరా కాబట్టి ఈవేళ నేను టీవీలో చూసి చాలా మా మనస్సుకి ఖేదం అనిపించింది ఆయన ఏం చెప్పారంటే నేను శంకర జయంతి చాలా పవిత్రమైనటువంటి దినము కాబట్టి మీరేం చేస్తారంటే శంకరాచార్యులు విగ్రహం పెట్టుకోండి విగ్రహం పెట్టుకుని దాని ముందు శివలింగం పెట్టండి స్ఫటికలింగం స్ఫటికలింగం పెట్టి ఆ స్ఫటికలింగానికి తేనె పాలు పెరుగు మొదలైన వాటితో అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత మీ కోరికలన్నీ కూడా ఆ లింగానికి మీరు విన్నవించి మీరు